శ్రోతలు ఆదికాండం తొమ్మిదో అధ్యాయంలో దేవుడు సరికొత్త నిబంధనలను నెలకొల్పుతున్నాడు నోవహు పాపంలో పడిపోయాడు పాపం అతని కొడుకుల వ్యవహారమంతా వెనండి వివరాలు ఈ అధ్యాయంలో మరో కొత్త ఆరంభం ఈ అధ్యాయంలోని ప్రారంభం ఎంత విప్లవాత్మకమైందో బాగా ఆలోచిస్తేనే గాని బోధపడదు మానవ మనస్సాక్షి యుగం సమాప్తమైంది ఇప్పుడు దేవుడు మానవుణ్ణి ప్రభుత్వం కిందికి తెస్తున్నాడు మానవునికి పరిపాలనా వ్యవస్థ అవసరమైంది మానవుడు తనను తానే పరిపాలించుకోవాలి అది దేవుని చెత్తం నోవహుతో దేవుడు చేసిన నిబంధనలు ముఖ్యమైనవి గమనించండి గ్రహించండి నోవహుతో నిబంధన అంటే నీతో నాతో నిబంధన అన్నమాట అది దేవునికి మానవతకు మధ్య సార్వత్రిక నిబంధన దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి గమనించాలి జలప్రలయానికి ముందున్న నాగరికత వేరు ఆదాముకు కూడా ఇదే ఆజ్ఞ ఇవ్వబడింది ఆదాముకు ముందు ఒక సృష్టి ఉండింది అప్పుడు ఎలాంటి ప్రాణులు ఉండేవో నేను ఊహించలేను ఎవరూ ఊహించలేరు నోవహుకు దేవుని ఆజ్ఞ మీరు ఫలించాలి వృద్ధి చెందాలి భూమినంతా నింపాలి మానవజాతికి వృద్ధి కలగాలి దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞ ఇది ఈ రోజున లోకజనాభా విపరీతంగా పెరిగిపోతున్నది ని నోవహు కుటుంబం మాత్రమే అప్పుడు మిగిలి ఉన్నది ఒకే ఒక కుటుంబం ఎనిమిది మంది అన్నాడు అడవి జంతువులన్నిటికీ ఆకాశపక్షులన్నిటికీ నేలపై పాకే ప్రతి పురుగుకు సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయము బెదురు కలుగుతాయి అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నాయి ఇది మరో నిబంధన మనిషికి కాపుదల ఉంది జంతుప్రపంచం మీద మానవుడికి సర్వాధికారం అప్పటి వరకు మనిషి మాంసాహారి కాడు జంతువులన్నీ మచ్చికచేయబడినవే ఒక జంతువు మరో జంతువును చంపటమంటూ లేదు జంతువులన్నీ జలప్రలయానికి ముందు నోవహు వద్దకు వచ్చినవే నోవహు అంటే జంతువులు భయపడి ఉండలేదు అయితే ఇప్పుడు ఆ జంతువులు మనిషికి భయపడుతున్నాయి జంతుప్రపంచానికి మానవుడే బాధ్యుడు జంతువులను మానవుడు హింసించడం మొదలెట్టాడు జంతువులను దుర్వినియోగం చేస్తున్నాడు మానవుడు వన్యమృగాలను జలచరములైన తిమ్మింగలాలను పట్టి వీటిని చంపేస్తున్నాడు వాటి చర్మాలతో వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు అడవి దొనలను ఎన్నిటినో చంపేశాడు ఆఫ్రికాలో ఎన్నో వన్యమృగాలు ఆ జాతులు అంతరించిపోయాయి మానవుడే వన్యం మృగాలను మించిపోతున్నాడు జంతువులను హింసించకుండా ప్రభుత్వాలు శాసనాలు చేయవలసి వస్తోంది మూడో వచనం దేవుడన్నాడు ప్రాణము గల సమస్త చరములు అనగా కదిలేవి మీకు ఆహారమౌతాయి పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చివున్నాను దేవుడు మనిషికి తినడానికి కొత్త ఆహారం పెడుతున్నాడు జలప్రలయానికి ముందు కేవలం శాకాహారమే దేవుడు నిర్ణయించాడు ఇప్పుడు మాంసాహారం తినవచ్చు అందులో తప్పేమీ లేదు అంటున్నాడు దేవుడు మానవుని భక్తికి తినే తిండికి ఏదో సంబంధమున్నదని వేదాంతాలు చెప్పకండి ఎవరికి ఏది కావాలంటే అది తినండి మన విశ్వాసం వంటగదికి పరిమితం కారాదు ఆ మాటకొస్తే జలప్రలయానికి ముందు అందరూ శాకాహారులే అయితే జలప్రలయం తరువాత ఆహార విధానాలలో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు శాకాహారులైనంత మాత్రాన జలప్రలయం తప్పించుకోగలిగారా చెప్పండి శాకాహారంలో విశేష భక్తి లేదు మాంసాహారం భక్తిహీనత కాదు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం భక్తిహీనత అని మనవి చేస్తున్నాము దేవుని రాజ్యం అన్నపానములు కాదు గదా పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమే దైవ లక్షణం అయితే ఒక మాట దేవుడన్నాడు మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణం రక్తాన్ని పూర్తిగా ఓడ్చాలి రక్తము అంటే అది ప్రాణం జంతువును వధించటంలో దాన్ని చిత్రహింస చెయ్యకూడదు అది పూర్తిగా చచ్చినదై ఉండాలి జీవహింస అంటే దాన్ని బాధపెట్టి హింసను అలా పొడిగిస్తూ చూడకండి రక్తము ఆహారం కాదు మాంసం మాత్రమే జంతువులను బాధిస్తూ ఆనందించకూడదు బిలాము గాడిదను తెగబాది వదిలాడు జంతు మాంసాహారం తినేవారు వాటి రక్తంతో తినకూడదు రక్తం పూర్తిగా ఓడ్చాలి జంతువధ నిర్దాక్షిణ్యంగా చేయడం అనర్థానికి హేతువు తింటే తిను లేకపోతే మానేయ్యి వంటపాత్ర మతం మనకు లేదు అంటోంది బైబులు అందరూ అందరినీ ప్రేమించాలి పరస్పర సదవగాహన కావాలి దేవుడంటున్నాడు మీకు ప్రాణమైన మీ రక్తమును గుర్చి నేను విచారణ చేస్తాను దానిని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేస్తాను ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుణ్ణి విచారణ చేస్తాను అయితే మానవునికి కీడు కలిగించే పురుగు పుట్ల విషయము ఇవి మనలను ఎదుర్కొన్నప్పుడు వాటిని చంపక తప్పదే ఈ సమస్య దేవునికి తెలుసు ఈ నిబంధనల్లో ఐదోది ఎలా ఉందో వెనండి ఆరో వచనం నరుని రక్తమును చిందించేవాని రక్తము నరుని వల్లనే చిందించబడుతుంది ఎందుకనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు ఇదిగో ఇదే ప్రభుత్వం ప్రయోజనం మానవుని ప్రాణరక్షణ కాపుదల బాధ్యత ప్రభుత్వానిది ప్రభుత్వం హత్యానేరాన్ని శిక్షిస్తుంది మనిషి ప్రాణానికి క్షేమము భద్రత కలిగిస్తుంది గమనించండి ఒకటి ప్రభుత్వం మానవ జాతి మనుగడకు వృద్ధికి దోహదపడే శాసనాలు చట్టాలు చెయ్యాలి రెండు ప్రాణరక్షణకు హామీ ఇవ్వాలి మూడు పశు జంతు సముదాయముపై మానవునికి అధికారం యాజమాన్యం ఉంది నాలుగు రక్తముతో మాంసం తినకూడదు మాంసాహారం కూడా లాగే దైవామోదం పొందిందే ఐదు హత్య శిక్షార్హమైన నేరం రానురాను హంతకులను శిక్షించడంలో శాసనాలు అంత కఠినంగా అమలుకు రావటం లేదు అందుకే హత్యా నేరాల సంఖ్య లోకమంతటా ఎక్కువవుతోంది రక్తం చెందించిన వాని రక్తం చెందాలి అని ప్రభుత్వ శాసను శాసనం సడలించరానిది హత్యకు మరణశిక్ష ఇది దేవుని తీర్పు ఈ విధంగా దేవుడు మానవ ప్రాణానికి ప్రభుత్వాల ద్వారా భద్రత కల్పించాడు ఈ రోజుల్లో మనిషి ప్రాణానికి క్షేమము భద్రత అంతగా ఉన్నట్లు కనిపించదు ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు మానవుని హృదయంలో దైవభీతి మానవతపై ప్రేమ ఉంటే చాలు హత్యలు జరగవు రక్తము చిందించేవాని రక్తము చిందించబడుతుంది జాగ్రత్త ఇది దైవ నిర్ణయం తీర్పు మానవ ప్రభుత్వాలను వ్యవస్థీకరించింది దేవుడే ఈ సంగతి మనమెన్నడూ మరచిపోకూడదు మానవుడు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజించబడినవాడు ఇది మానవ ప్రభుత్వానికి ఆధారం పరిపాలకుల చేతిలో ఖడ్గం ఉంచింది దేవుడే ఈ విధంగా దేవుడు మానవ సమాజానికి వేచాడు లోకములోని ప్రభుత్వాలన్నిటిలో దైవదత్తమైన ఈ ప్రాతిపదిక సత్యం సామాన్య ధర్మం దేవునికి స్తోత్రం దేవుడంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించండి ఇదే ఆజ్ఞ దేవుడు రెండోసారి ఇస్తున్నాడు మొదటి వచనంలో అత్సం ఇదే ఆజ్ఞ ఇచ్చాడు బైబిల్లో దేవుని ఆజ్ఞల పునరుత్తి ఎక్కువగా ధ్వనిస్తుంది మనిషి స్వతహాగా ఆజ్ఞాతిక్రమకారుడు అందుకే దేవుడు పదే పదే తన ఆజ్ఞలను మనుషులకు జ్ఞాపకం చేస్తాడు పునరుద్ఘాటిస్తున్నాడు ఇప్పుడు దేవుని ఆశీర్వచనం దేవుడు నోవహుతో అతని కుమారులతో అన్నాడు ఇదిగో నా నిబంధనను స్థిరపరుస్తున్నాను ఈ నిబంధన మీతో మీ తదనంతరం మీ సంతానంతో మీతో కూడా ఉన్న ప్రతి జీవితో పశువులు పక్షులు మీతో కూడా ఉన్న సమస్త భూజంతువులు ఓడలో నుండి వచ్చిన సమస్త భూజంతువులు అన్నిటితో ఈ నిబంధన ఇది నా నిబంధన శాశ్వత నిబంధన తరతరాలకు అమలులో ఉండే నిబంధన లోకంలోని ప్రతి ప్రాణి జీవి దేవుని నిబంధనలో చేరి ఉన్నట్లు వాక్యం తేట తెల్లం చేస్తోంది ప్రవచనం ప్రకారం సింహం గొర్రెపిల్ల హాయిగా సహజీవనం చేస్తాయి అవి ఒకదానికి ఒకటి హాని చేసుకోవు పౌలు రోమా పత్రికలో అన్నాడు సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ పడుతోంది నోవహుతో దేవుడు చేసిన ఈ నిబంధన దేవుని రాజ్యం అక్షరాల వచ్చే వరకు అమలులో ఉంటుంది ఈ నిబంధన నోవహు తదనంతరం తరతరాలకు వర్తిస్తుంది పదకొండవచనం నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తాను సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయము కారు భూమిని నాశనం చేసే జలప్రవాహం ఇక మీదట రాదు ఇది దేవుని వాగ్దానం మరోసారి అలాంటి జలప్రలయం రాదు ఈసారి వచ్చేది అగ్ని ప్రళయం మటుకు రాదు రెండు పేతుడు మూడో అధ్యాయం పదో వచ్చును ఆ రోజున ఆకాశాలు గతించి పోతాయి పంచభూతాలు మిక్కుటమైన వేడిమికి లయమైపోతాయి భూమి దానిపై ఉన్న కృత్యములు కాలిపోతాయి ఇప్పుడు దేవుని నిబంధనను గురించిన చిత్తరు ఊర్చోడబోతున్నాము ఇందులో దైవ నిబంధనకు అసలు అర్థమేదో మనకు శుభోధకమవుతుంది ఇదొక పరిశుద్ధ సంకేతం గుర్తు చిహ్నం దృశ్యమానమైన వస్తుపాఠం వాస్తవ సత్యం పన్నెండు పదమూడు వచనాలు దేవుడన్నాడు నేను చేస్తున్న ఈ నిత్య నిబంధనను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను నాకు మీకు మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య తరతరాలకు నేను ఏర్పరచే నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనుస్సును ఉంచాను అది నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తు ఇది మేఘధనుస్సు అనగా వరదగూడు ఇదొక సాంకేతిక సత్యం సత్య సంకేతం దేవుడు ఇంకా మాట్లాడుతూ అన్నాడు భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనపడుతుంది అప్పుడు నాకు మీకు సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను గనుక సమస్త శరీరులను నాశనం చేయడానికి అలా ప్రవాహంగా నీళ్లు రావు ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది నేను దానిని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణమున్న ప్రతిదానికి మధ్య ఉన్న నిబంధనను నేను జ్ఞాపకముంచుకుంటాను మరిచిపోను నేను ఆ మేఘధనుస్సును చూస్తాను అంటున్నాడు దేవుడు చూడడమే కాదు జ్ఞాపకముంచుకుంటాను అంటున్నాడు చూచేది దేవుడు నీవు కాదు నేను కాదు దేవుడే స్వయంగా అది చూస్తాడు అది నోవహుతోనే కాదు మానవ సంతతితో సమస్త సృష్టితో దేవుడు చేసుకున్న నిబంధన ఈ రోజున మనం ఈ మేఘధను వరదగూడును చూచినప్పుడెల్లా దేవుడు చేసిన ఈ నిబంధన జ్ఞాపకమొస్తుంది మేఘధనుస్సు నాటి నుండి నేటి వరకు మనకు గొప్ప జ్ఞాపిక దేవుడు మనకు నిబంధన దేవుడని మన మాయనకు నిబంధన ప్రజలమని గుర్తు చేసే సంకేతం ఈ మేఘధనుస్సు వర్షంలో మేఘధనుసు ఉంటుందని నాకు తెలుసు భళ్ళున తెల్లవారగానే బాష్పబిందువులే ఉండవు దేవునికి స్తోత్రం దేవుడు నోవహుతో అన్నాడు నాకు భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గుర్తు ఇదే మేఘధనుస్సులో సంస్కార సంకేతమునది దేవుని వాగ్దానాలను స్ఫురణకు తెచ్చే దృశ్యమాన సంకేతమిది ఉదాహరణకు పస్కా పండుగ ఇత్తడి సర్పం గిద్యోను కోరిన గొర్రె చర్మం ఉన్ని అందాక ఎందుకు ఈ రోజున బాప్తిస్మము ప్రభురాత్రి భోజనము ఇవన్నీ సంస్కారచిహ్నితములైన సంకేతాలే దేవుని కృపానేత్రము మన విశ్వాస నేత్రము ఈ రెండు కన్నులు కలుసుకునే సంధిస్థానం ఆధ్యాత్మిక సంస్కారాలు ఈ మేఘధనుస్సును చూచినప్పుడెల్లా అదే జరుగుతుంది ఈ సంకేతంతో ముడిబడి ఉన్న వాగ్దానాన్ని విశ్వాసం చేపట్టడం జరుగుతుంది సంకేతం సూచించే సత్యం ముఖ్యం వాగ్దానమందు విశ్వాసము లేనప్పుడు సంకేతం మూగబోతుంది అది మనకు నిశ్చయత కలిగించ జాలదు సంకేతం సత్యం ఈ రెండూ దతచేయబడి ఉంటాయి దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి ఒక సంకేతమిస్తాడు ఈ సంకేతం దేవుని వాగ్దానానికి ఆయన పెట్టిన సంతకమన్నమాట నోవకు నిర్మించిన బలిపీఠానికి మేఘధనుస్సు ఆమోద సంకేతం అంటే దేవుడంటున్నాడు దాన్ని నేను చూస్తాను ముంచుకుంటాను ఒక ప్రయాణికుడు విమానంలో ప్రయాణం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా తుఫాను ముంచుక వచ్చింది సూర్యరశ్మి గుండా ఉవ్వెత్తుగా విమానం ఎగురుతూ ఉండగా ఇంతలో మేఘాల గుండా వరదగూడు మేఘధనుసు కనిపించింది అది వర్తులాకారంలో ఉంది ఈ ప్రయాణికుడికి అలనాటి నోవహుకు కలిగినంత ఆదరణ కలిగింది దేవుని నిబంధనాజ్ఞాపికలకు దేవునికి ఎంతో కృతజ్ఞలం పధ్ెనిమిదో వచ్చనం నుండి విషాదకరమైన చీకటి ఘడియలు నోవహు వ్యక్తిగత జీవితంలో పొడసూపినవి ఇది వింటుంటే మనకెంతో బాధ అనిపించక మానదు దేవుని హృదయం ఎంతో గాయపడిన ఉదంతమిది జలప్రళయం వచ్చింది పాపులెందరున్నారో వారందరూ జల ప్రళయంలో నశించారు గనుక పాపమనేది ఇక లేదు అందామా ఇప్పుడు జాగ్రత్తగా వినండి పద్దెనిమిదో వచ్చనం ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతు అనేవారు హాము కణానుకు తండ్రి ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానం భూమి ఎందు అంతటా వ్యాపించింది షేము హాము యాపెతు మూడు పేర్లు సరే మరి హాము కుమారుడైన కనాను పేరు ఇక్కడ ఎందుకు చెప్పబడినట్లు దీనికి కారణాలున్నాయి గమనించాలి మోషే ఈ చరిత్ర రాస్తున్నప్పుడు ఖనానుభూమిలో ఇష్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నారు ఈ ఖనానీయులపై దేవుని శాపం ఉంది ఈ వైనం ఇష్రాయేలియులు తెలుసుకుని ఉండడం మంచిదని మోషేకు తోచింది అది దేవుని నడుపుదలే వేరేమి కాదు నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడాలంలో వస్త్రహీనుడై పడి ఉన్నాడు నోవహు ఎలాంటి పాపం చేశాడో చూడండి నోవహు తప్ప తాగాడు అది పాపం అతని పాపాన్ని ఎవరూ సమర్థించే ప్రయత్నం చేయకండి ద్రాక్షరసపాన మత్తుడు అలా తాగడం పాపమా అంతకుముందు ఎవరూ అలా తాగి ఉండలేదు అది పాపమని చెప్పబడి ఉండలేదే అని కొందరు వాదిస్తారు జల ప్రళయానికి ముందు శీతోష్ణస్థితుల ప్రభావం వల్ల ద్రాక్షరసం పొంగేది కాదని అదే అలవాటు చొప్పున తెలియక తాగి మత్తుడయ్యాడని మరో విచిత్రవాదం అజంతా అలా ఉంచండి అప్పుడు నోహవుతో కొత్త ఆరంభం అంతా కొత్త అయితే పాపం పాతదే అది వారిలోకి వచ్చిన పాత సరుకు ఆ పాప పర్యవసానమెలా ఉందో చూతుడుగాని అప్పుడు కణానుకు తండ్రి హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండడం చూచి యట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడు అప్పుడు క్షేమూ యాపెతు వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కంపారు వారి ముఖములు వెనక తట్టు ఉండడం వల్ల తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు దేవుడు ఏమన్నాడో వినండి దేవుడు అన్న ఈ మాటే నోవహు నిబంధనావళిలో భాగమైపోయింది ఇరవై అయిదో వచ్చినం నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని అన్నాడు కణాను శింపబడిన తన సహోదరులకు దాసాను దాసుడవుతాడు కనాను శాపగ్రస్తుడగునుగాక శాపం నోవహు హామును శించలేదు హాము శాపం ఏమిటి అది నల్ల జాతులకు వర్తిస్తుందా తెల్ల జాతులు అనే విభజన అర్ధరహితమైనవి చర్మం రంగును బట్టి మానవుని పాపాన్ని అంచనా వేయటం తప్పు హామును నోవుకు శపించలేదు అయినా హాము పేరెత్తకుండా కణాను పేరెత్తి శపిస్తాడేమిటి అంటారా గమనించండి దేవుడు చెప్పని దాన్ని ఎందుకు ఊహించాలి ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసిన చరిత్ర పాఠం ఒకటి ఉంది రెండు గొప్ప జాతులు చరిత్రలో మొట్టమొదటివి ఇవి హామీయ జాతులు బబులోను ఈజిప్టు జాతులు హాము సంతతి నోవహు చేసిన పాపాన్ని ఎందుకు దేవుడు గ్రంథస్థం చేశాడు ఎందుకంటే దేవుడు వాస్తవాన్ని కప్పిపుచ్చడు ఉన్నది ఉన్నట్లే రాస్తాడు నోవహు పాడుపని చేసిన మనవాడేలే ఈ సంగతి దాటేద్దాము అని దేవుడు అనుకోడు నోవహుకు గొప్ప కథానాయకుడుగా ప్రచారం ఇవ్వాలని అతని పాపాన్ని దాచిపెట్టడు దేవుడు వాస్తవాన్ని ఖచ్చితంగా చిత్రించి మనకిచ్చాడు ఎందుకనగా ఆయన వెలుగు ఆయన ఎందు చీకటి దాగదు మోసేకాలంలోనే ఇష్రాయేలీయులు కణానుభూమిలో ప్రవేశించాలని దేవుని ఆశయం ణానుమీద శాపం నిలిచి ఉందని ఇష్రాయలీయులు తెలుసుకోవాలి ఆ జాతి మీద దేవుని తీవ్ర శాపం నిలిచి ఉంది పాత నిబంధన అంతా చదివితే ఈ సత్యం ఎవరికైనా బోధపడుతుంది సమకాలీన చరిత్రను పరిశోధించినా ఈ సత్యం ఇట్టే తెలిసిపోతుంది దేవుని ప్రవచనాత్మకమైన తీర్పు ఎలా నెరవేరుతున్నదో చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాలి నేర్చుకోవాలి కనానీయులు ఇప్పుడు అంతరించిన జాతి మరో మాట రోమాపత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచనం ఓర్పు వలన లేఖనము వలని ఆదరణ మనకు నిరీక్షణ కలగాలని పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి శరీరమెంతో బలహీనమైందని మనము గ్రహించటానికి ఇదంతా దేవుడు మన కోసం రాయించాడు ప్రభు అన్నాడు ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనం గలతీ పత్రిక రెండో అధ్యాయం పదహారో వచనం స్పష్టంగా చెబుతోంది ధర్మశాస్త్రక్రియల మూలమున ఏ శరీరీ నీతిమంతుడని పరిగణింపబడడు గదా అందుకే దేవుడు ఇక్కడ మనకు నోవుకు జీవితాన్ని చూపుతున్నాడు ఎంత గొప్ప మనిషైనా పతనం చెందే ప్రమాదం ఉందని అందుచేత ఆధ్యాత్మిక జాగ్రత్త కలిగి బతకాలని హెచ్చరించడానికి ఇది రాయించాడు నోవహు పాపం చేశాడు తాగాడు చేయకూడని పనిచేశాడు ఒకవేళ నీవు దేవుని బిడ్డవు నీవు తాగకపోవచ్చు నోవహు పాపంలాంటిది కాదు మరేదో చేసి నోవహు బాధ అంతకంటే ఎక్కువే నీవు నీ ప్రభు హృదయాన్ని గాయపరచవచ్చు నోవహు పాపంచేశాడు క్రైస్తవులు కూడా అడపాదడపా పాపం చేస్తున్నట్లు వింటూ ఉంటాము అప్పుడేమవుతుంది వారి రక్షణ పోతుందా రద్దవుతుందా నోవహుఘోర పాపంచేశాడు నిజమే దాని ఫలితం అనుభవించక తప్పదు అది కూడా నిజమే అతని రక్షణ పోదు రక్షణానందం పోతుంది గనుక జాగ్రత్త అంతటా నోవహు అన్నాడు శేము దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక కనాను అతనికి దాసుడవుతాడు దేవుడు యాపెతును విశాలపరుస్తాడు అతడు షేము గుడారములో నివసిస్తాడు అతనికి కనాను దాసుడవుతాడు గమనించాలి మోషేకు దేవుడు ఈ దర్శనమిచ్చిన తరువాత అనగా ఈ ప్రత్యక్షం అనుగ్రహించిన తరువాత ఇస్రాయేలీయులను మోషే కణానుకు నడిపించాడు ఇస్రాయేలీయులు షేము సంతతి బబులోను ఈజిప్టు హాము సంతతి మిగతా జాతులు యాపెతు సంతతి ఆ జల ప్రవాహము తరువాత నోవహు మూడు ఏండ్లు బ్రతికాడు నోవహు బ్రతికిన రోజులు తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి చెందాడు ఆది కాండం అధ్యాయం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసు సమృద్ధి కృప తండ్రి దేవుని శాశ్వత ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసానందము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్